అలాగే బ్రహ్మజ్ఞానులు ఆ సద్రూపంగానే సకల జగత్తును చూస్తారు దేశంలో నామరూపాలు అంతమవుతాయి కానీ సత్ దేశంలో అంతం కాదు నిత్యవా నిత్యమగుట వలన కాలమును బట్టి అంత అంత మొగుట నా కూడా ఉంది కాలత అతి కాలమును బట్టి కూడా అంతమగుట నిత్యం అవుతుంది ఇప్పుడు ఆభరణం దిగినవుతుంది ఎండవుతుంది కానీ బంగారము దిగిన అవ్వదు ఎండు అవ్వదు బంగారానికి పుట్టుక దిట్టుట లేదండో మీరు బంగారం అన్నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన అంటే మీరు తెలుసుకుంటే అది కనెక్షన్ అలా ఉంటుంది బంగారం అన్నది భూమి యొక్క పొరలలో ఉన్నది దాన్ని తల్లి తీస్తారు భూమి పొరలలోకి ఎక్కడి నుంచి వచ్చింది బంగారం అంటే సూర్యుడు ఒక మండే గోళము దాని నుంచి ఓ ముద్ద సెపరేట్ అయింది సపరేట్ అయ్యి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది గ్రావిటేషన్ వల్ల సూర్యుడి యొక్క గర్భంలో బంగారం ఉన్నది హిరణ్య గర్భుడు అయినా సో అందుకోసం ఉన్నది హిరణ్య గర్భుడు అని నేను అంటున్నాను ఆ సూర్యుడి గర్భంలో ఉన్న కొంత బంగారము ఇలా వచ్చింది ఇది ఎలాగంటే ఏదో ఒకడు ఏదో పా కోవా ఏదో బట్టలో వేసి నాయన తిప్పుతున్నాడు అనుకోండి ఓ కోవా ముక్క ఒకేసారు అలా ఏగిరి మీ చేతిలో పడింది అనుకోండి అది నోట్లో వేసుకుంటే ఆ కోవాంతా మీ నోటుకు వస్తుంది అలా వచ్చింది బంగారం భూమిలోకి కాబట్టి ఎక్కడి నుంచి సూర్యుల్లోంచి భూమిలోకి వచ్చింది బంగారం సూర్యుల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుల్లోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుని యొక్క కోర్లో హైడ్రోజన్ ఉంటుంది ఆ హైడ్రోజన్ రెండు హైడ్రోజన్ యాటమ్స్ న్యూక్లి న్యూక్లియస్లో ఫ్యూజ్ అవుతాయి ఫ్యూజ్ అయితే హీలియం వస్తుంది రెండు హీలియం ఫ్యూజ్ అయితే కార్బన్ వస్తుంది మళ్ళీ కార్బనును హీలియము కార్బను హైడ్రోజను అవన్నీ ఫ్యూజ్ అయితే గోల్డ్ ఐరన్ వస్తుంది ఐరన్ వస్తుంది మెటల్స్ అన్ని ఫార్మ్ అవుతాయి మళ్లీ ఫ్యూజ్ అయితే గోల్డ్ వస్తుంది అన్ని మెటల్స్ ఉన్నాయి గోల్డ్ కూడా ఉన్నాయి కాబట్టి గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది సూర్యులో హైడ్రోజన్ నుంచి వచ్చింది మరి హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బిగ్ బ్యాంగ్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ మిగిలిపో అంతా కన్స్యూమ్ కాకుండా కొంత హైడ్రోజన్ గ్యాస్ మిగిలిపోయే విధంగా బిగ్ బ్యాంగ్ వచ్చి ఆ హైడ్రోజన్ గ్యాస్ మండడం ప్రారంభించి స్టార్స్ ఫార్మ్ అయినాయి అంటే సూర్యుడు ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్స్ కాబట్టి హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి మీ మీ నెక్లెస్ ఎక్కడికి పోయింది పరమాత్మ నుంచి వచ్చింది కానీ నామరూపాలు అడ్డుపడిపోతాయి కాబట్టి బంగారములకు కాలము వలన కాలమును బట్టి అంతమున్నదా బిగ్ బ్యాంగ్ నుంచి కాలం వచ్చింది కాలం కూడా బిగ్ బ్యాంగ్ లోంచే పుట్టింది బంగారము బిగ్ బ్యాంగ్ లోంచే కాలము బిగ్ బ్యాంగ్ నుంచే కాబట్టి కాలత అంతము బంగారానికి లేదు మీరు నెక్లెస్ అంటే తప్ప అది పరిచ్ఛిన్నము కానీ దానికి కాల దృష్ట్యా పరిచ్ఛిన్నము కాదు నేను నెక్లస్ అనాలి నేను నెక్లస్ అనకుండా బంగారం బంగారం అంటూ ఉంటే దానికి కాల పరిచ్ఛేదం లేదు అంచేతనే ఒక ఆలో బంగారం పెట్టుకుని ఆవిడ కాలం చేశాను కానీ ఆ బంగారం వీళ్ళు ఏం చేస్తారు ఆ బంగారంతో సహా స్నేహానాన్ని పట్టుకెళ్తారా పట్టుకెళ్తారు ఆ బంగారం ఇలా అడ్డుకొట్టేసుకుని స్నేహానానికి పట్టుకెళ్ళు ఏమంటే ప్రయతము కదా శవం కదా ముట్టుకుంటే స్నానం చేయాలి కదా ఆ శవం నుంచి వచ్చిన బంగారాన్ని ముట్టుకుంటే మరి స్నానం చేయొద్దా అంటే బంగారానికి మైలు లేదు బంగారానికి మైలు ఇప్పుడు ఎవరైనా మంచిని ఇచ్చారనుకోండి తాకపోవడదు మడి కానీ పాలు పోస్తే మటుకు తీసుకోవచ్చు ఎందుకంటే కాఫీలోకి పాలు కావాలి కదా పాలు పర్వాలేదు పాలు మడి కాదు పాలకి నువ్ నీటికి తేడా ఏమన్నా అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు ఒక పాలు తీసుకున్నారనుకోండి దాంట్లో ఎంత శాతం నీరు ఉంటుందనుకుంటున్నారు మీరు తొంభై తొమ్మిది శాతం నీరుంటుంది తొంభై తొమ్మిది శాతం కాబట్టి పాలు తీసుకుంటే తొంభై శాతం నీరు అది అది మడి అది మడి కాకుండా పోదా అది చెడిపోదా చెడిపోదా కానీ నీరు మాత్రం పనికిరాదో గతానుగతిక కాబట్టి కాలత భేదము కూడా కాలతహ పరిచ్ఛేదము కూడా ఆ పరమాత్మ నుండి లేదు బంగారం నుండి లేదనుకుంటే ఇంకా సచిత్ పరమాత్మ నుండి లేదని వేరే చెప్పాలా దృష్టాంతంలోనే వేడు అని చెప్తున్నాను వస్తుత అతి సాత్మ్యాత్ సర్వమునకు ఆత్మగుత వలైన వస్తుత అపి వస్తువును బట్టి కూడా అంత అంతము నా లేదు నెక్లెస్ అంతమైనది కంకణం మొదలైనది కంకణం అంతమైనది కర్ణాభరణం మొదలైనది ఇప్పుడు నెక్లెస్ ఆది ఆరంభము అంతము ఉన్నది కానీ బంగారం అంతమవుతుందా నెక్లెస్ అంతమైనప్పుడు అంతమవు నెక్లెస్ అనే వస్తువు అంతమైన బంగారం అంతము కాదు ఎందుకంటే కంకణంలో కూడా మళ్ళీ బంగారమే కంకణం వస్తువు అంతమైన బంగారం అంతము కాదు ఎందుకంటే కర్ణాభరణంలో మళ్ళీ బంగారమే కదా సో కాబట్టి అలాగే పృథివీ అంటే సత్ సతికే పృథివీ అంటే పృథివీ అంతమైంది ఆపహ మొదలైంది పృథివీ అంతమై ఆపహ మొదలైంది పృథివీ రెండేందోటేముంటుంది ఆపహ ఉంటుంది కానీ ఆపహ కూడా సత్ ఉందా లేదా ఆపహ సత్ ఆపహ ఎంతో అంతమైంది అగ్నిహి మొదలైంది వేడి మొదలైంది ఆపహ అంతమైంది అగ్ని మొదలైంది కానీ సత్ అంతం కాలేదు సతే ఆపహ అన్నా సతే అగ్నిహి అన్నా సతే ఆపహ అంటే తమో గుణం సత్ ప్రకటమైన సత్తు అగ్ని అంటే రజోగుణంలో ప్రకటమైన సత్తు గుణాన్ని బట్టి మార్పు వచ్చింది తప్ప సత్తులో మార్పు లేదు అగ్ని అంతమైనది వాయు ఆరంభమైనది కానీ సత్ ఆరంభం కాలేదు వాయువు ముఖాన్ని కొట్టిందనుకోండి పడితే ఉంది అని అనుభవం కలిగిందా లేదా కాబట్టి సత్ అంతము కాదు వాయువు అంతమవుతుంది ఆకాశం ఆరంభం అవుతుంది కానీ సత్ అంతము కాదు వాయువు అంతమవుతుంది సత్ అంతము కాదు ఆకాశం కనుక అంతమంటే ఏముండదు అది సత్తులో విలీనమైపోతుంది కాబట్టి మీకు వస్తువు రూపంగా అంతము అనేది ఉన్నప్పటికీ ఇంధీ సద్రూపంగా అంతమనేది లేదు బ్రహ్మణి బ్రహ్మయుందు త్రిధా మూడు రకములుగా ఆనంత్యం అనంతవము గలదు అంటే అంతమగుట లేదు అంతమగుట అనేది లేకపోవుట ఏడికే అనంతుడు అని పేరు అనంత అని అంటారు దురదృష్టమేమంటే అనంత అనే ఆ పేరుని ఫిక్స్డ్ నేమ్ కింద మార్చుకుంటారు అలా మార్చుకోకూడదు ఇప్పుడు అచ్యుత అంటారు శ్రీ మహావిష్ణువు అచ్యుత అంటారు దాన్ని ఫిక్స్డ్ నేమ్ చేసేయకూడదు అచ్యుతరావు అని ఒక ఆయన ఉన్నారు అక్కడ ఉన్న అచ్యుత ఆయన అచ్యుతరావు అంటారు అది ఏమిటది స్వరూపము నుండి జారిపోని రావు అని ఆయన కాదు ఏమిటది ఇట్స్ జస్ట్ అనే సో అచ్యుత అని విష్ణు అని అన్నారు అంటే స్వరూపము నుండి జారిపోని తత్వము కనుక ఆయన అచ్యుత అన్నారు కానీ మనం ఏం చేశాం యూ హెవ్ కన్వర్టెడ్ అచ్యుత ఇన్ టు ఎ పర్సన్ పర్సానిఫికేషన్ అన్నది ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జిడ్ సోర్స్ ఇప్పుడు పర్సనల్ గాడ్ అని ఉంది ఒకటి పర్సనల్ గాడ్ పర్సనల్ గాడ్ అంటే అర్థమైతే I am a person nenu కాబట్టి nenu God koda, oka person కాబట్టి గాడ్ ని కూడా ఒక పర్సన్ గా భావన చేసి నేను ఆరాధిస్తూ ఉంటాను దిస్ ఈస్ కాల్డ్ పర్సనల్ గాడ్ ఇప్పుడు మీరు హనుమంతుని ఆరాధించారనుకోండి అంటే అర్థమేంటి గాడ్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ హనుమాన్ వై బికాస్ యూ ఆర్ ఎ పర్సన్ కాల్డ్ మిస్టర్ సుబ్బారావు కావాలి ఇంకొక ఆయన లలితా జరిని ఆరాధించారు వై సో బికాస్ ఆయన హీ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ రామారావు అండ్ దేని ఫార్ హీ వర్షిప్స్ ఎ గాడ్ కాల్డ్ లలిత హూ ఈజ్ అనదర్ పర్సన్ This is called personal గార్డ్ ఈ పెర్సనల్ గార్డ్ అన్నది జీవితం ఆరంభంలో ఇతిహాసిక్స్ రిలవెన్స్ ప్రతివాడు కూడా జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక పర్సనల్ గార్డుతో మొదలు పెడతాడు కొన్ని మార్పులు చేతులు వస్తూ ఉంటాయి కొంతకాలం శివుడితో మొదలు పెడతాడు శివుడు పర్సనల్ గార్డ్ కొంచెం బాగా డబ్బు సంపాదించి పెద్ద హిందూ వార్తలు కట్టి బాగా డబ్బులు సంపాదించేదనుకోండి కొంచెం మళ్ళీ పర్సనల్ గార్టీ షిఫ్ట్ అవుతుంది షిఫ్ట్ అవుతుంది నిజంగా ఈ లోపల ఏమన్నా భయాలు వచ్చాయనుకోండి భయాలు వస్తే వీళ్ళు ఏం చూసుకున్నారో తెలుసుకోండి హనుమంతుడి మోల్డ్ ఒకటి చేశారు ఇంతే తలకాయ ఉంటుంది బస్ అన్నమాట మోల్డ్ ఒకటి చేసి ఆ మెటల్ ఒకటి తీసుకుని ఆ మోల్డ్ దుద్ది అవన్నీ బుట్టలో వేసుకుని ఇదిగో ఈ బొమ్మ మీరు పెట్టేసుకుంటే దేనిలో మీకు ప్రయత్న భూత ప్రయత్నం భయాలు కూడా వడే చెప్తాడు ఏ భయాలు పోతాయో వాడే చెప్తాడు ఆ భయాలు మా వ్యక్తి లేవో ఈ భయం ఉంటాయి మీరు విన్నారు కాబట్టి సో అంటే ఆధ్యాత్మ జీవితంలో ఆరంభంలో పర్సనల్ గార్డన్ ఉన్నా ఇట్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ గో టు ది ఇంటర్సనల్ రియాలిటీ విచ్ ఇస్ ది ఇంటర్సనల్ గార్డెన్ కాబట్టి అది ఎక్కడ బ్రహ్మ అంటే అది ఇంటర్సనల్ కాబట్టి అనంత అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ థింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్ బై నేమ్ అనంత ఇట్ ఈస్ ఇంటర్సనల్ రియాలిటీ విచ్ ఈస్ లిమిట్ లెస్ లెస్ అనే తత్వాన్ని చెప్పడానికి అనంతహ్ తప్ప మిస్టర్ అనంతుడు అని అనంతహా అనలేదు యూ హు నో కూడా అలాగే వచ్చింది విష్ణు అంటే ఇంటర్సనల్ ఒక పర్సనల్ గా అయితే జతుర్భుజ అవుతాడు కానీ ఇంటర్సనల్ రియాలిటీ అంటే ఆల్ పెర్వేజు కాబట్టి పరమాత్మ శివ అంటే కూడా అంతే శివ అంటే మంగళస్వరూపుడు అంటే నామరూపాలు ఇప్పుడు బంగారము మంగళము నెక్లెస్ అమంగళము ఎందుకని దాంట్లో అమంగళమే ఉంది అంటే నెక్లెస్ అంటే ఏమవుతుంది మీకు దాని ఎందు రాగము వెళ్ళే రాగము అది నాకు కావాలి అనుకుంటారు అనుకుని ఖరీదైన నెక్లెస్ కొనుక్కుని డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కుని మళ్ళీ పెట్టుకుంటారు ఈ రాగడం ఎంతకాలం ఉంటుంది మీరు ఆలోచించండి ఓ వారం రోజులు ఉంటుంది అది మొత్తం చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ అందరూ చూడడం అయిపోయేప్పటికీ దాని మెరుగు మెరుగు తగ్గిపోతుంది ఉడో వాళ్ళందరూ చూసేసరి ఇంతే ఉంది అయిపోయింది కానీ అయినా కూడా అంత ఖర్చు పెట్టి పెట్టుకున్నది అందరూ బాగుందన్నారు కాబట్టి యూ లింగర్ విత్ ఇట్ ఫర్ వన్ ఇయర్ ఆ తర్వాత ఈ నెక్లెస్ ని ఇక్కడ అక్కడ దాని మీద శ్రద్ధ తగ్గిపోతుంది తగ్గిపోయి సో ఈ లోపల ఇంకో కొత్త రకం ఆభరణం వచ్చిందనుకోండి మార్కెట్లో రేవస్తూ ఉంటాయి మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ ఉంగరం పెట్టుకుని ఇక్కడ కంకణం పెట్టుకుని రెండింటిని మధ్యలో ఒక చైన్ తోటి కట్టి తెచ్చుతా ఇలాంటి కొత్త ఇంతకుంటే ఉంగరం ఎదుగుదో కంకణం ఎదుగుదో తప్ప ఇది దీని ఆవరణ చూస్తున్నట్లయితే దీస్ ఈస్ వెరీ నేమ్ ఫర్ ఇష్టం దిస్ ఈజ్ సో జుగల్ అంటే ఉంగరము కంకణము కాంబినేషన్ ఆభరణం మధ్యలో ఇలాగ ఒక చైన్ ఉంటుంది ఆ చేయిన్కి డైమండ్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి ఇలా చేయి పెట్టిన వెంటనే ఇక్కడ ఉంగరం డైమండ్స్ ఇక్కడ కంకణం డైమండ్స్ మధ్యలో డైమండ్స్ దీని మీద మనస్సుపోతుంది అప్పుడు ఈ కంకణం యూసి చేస్తుంది ఓల్డ్ ఫ్యాషన్ ఇది నెక్లెస్ యూస్ చేస్తుంది రాగద్వేషాలు వస్తాయి బంగారము అన్నారనుకోండి రాగద్వేషాలు ఉండవు దెర్ ఇస్ ఫ్రీడమ్ బంగారము అంటే దెర్ ఇస్ ఫ్రీడమ్ యూ నీడ్ నాట్ ఈవెన్ వేరి బంగారం వేది చేస్తారు ఆభరణాన్ని పెట్టుకుంటారు తప్ప బంగారాన్ని ఏం పెట్టుకుంటారు ఓ పత్తులాలు బంగారంలో ఎవరు పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటుంటారు రాగద్వేషాలు ఉండవు సో యూఆర్ ఫ్రీ సో ఎనీవే కనుక ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపక తత్వాన్ని బాగా అనుభవానికి తెచ్చుకుంటే రాగద్వేషాలు ఉండవు అంటే ఈ రాగద్వేషాలు అంటే ఏమిటో చెప్తే చూడండి అహనస్మి నేను ఉన్నాను అనే అనుభవం ఉన్నది కదా మీరందరూ అనుభూతి స్వరూపుడు ఇప్పుడు కొత్తగా నేను మిమ్మల్ని అనుభూతి మీద నేర్చుకున్నక్కర్లా నేను ఉన్నాను అనే అనుభూతి ఉన్నది కదా ఇప్పుడు ఈ అనుభూతి ఏమైపోతుందంటే అనేకములైన థాట్స్లో చిక్కుకుపోతుంది థాట్స్ సంకల్ప వికల్పము ఏవేవో ఆలోచన అలాగే తంపర్రలు తంపర్రలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే అది ఒక ఊహా ప్రపంచాన్ని ఒకదాన్ని నిర్మాణం చేస్తాయి ఒక థాప్ వరల్డ్ అంట ఇట్ ఇస్ ఎ థాప్ వరల్డ్ మీరు ఒక రోజు పూర్తయ్యేపటికి థౌజండ్ రెండు ఒక వెయ్యో రెండు సంకల్పాలు చేసుకుంటారు అవన్నీ కనుక కూడా ఇంటర్ రిలేటెడ్గా ఒకదానికి ఒక సంబంధములైంది అవన్నీ కలిపి ఒక ప్రపంచాన్ని ఒకదాన్ని నిర్మాణం చేస్తాయి థాట్ వరల్డ్ సో యూ యూ అలౌ యువర్ అయానెస్ అయామ్ అయామ్నెస్ ఉంది చూసారా ఆ అనుభూతిని మీరు ఈ థాట్ వరల్డ్లో చిక్కుకుపోయినట్టుగా చేసుకుంటారు దాంతో ఆ అనుభూతి యొక్క అసలైన స్వరూపము తెలియకుండా అయిపోతుంది ఎలాగంటే బంగారం తీసుకుని ఆ బంగారం యొక్క మహిమ బంగారం ఈజ్ కనెక్టెడ్ పరమాత్మ అది తెలుసుకోవడం మానేసి ఆ బంగారాన్ని నెక్లెస్ అనే ఒక షేప్లోకి ఫిక్స్ చేసేసి ఆ షేప్లో చిక్కుకునేట్లో చేసేసి ఆ షేప్ మెడలో పెట్టుకుని అదిగో నేనుండి అని అలాగా అలాగే సో ఏమైపోయారు మీరు బంగారము ఒక నామరూపాల్లో చిక్కుకుపోయింది అలాగే అయాం అనేటువంటి అనుభూతి ఆ థాట్స్లో చిక్కుకుపోతుంది సో వాట్ యూ షూడ్ సో అల్టిమేట్లీ అల్టిమేట్లీ ఆ థాట్ వరల్డ్ మీకే ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేసేస్తుంది you are not that adimeeku kaadu meeku gamalinjeroledu adimeeku kaadu thought world evanu cheptundi i am the owner of this house antundi you are not that thought world evanu cheptundi i am a teacher i am a degree holder antundi you are not that you are not that ante artham enti meeru ee thought world lo chikkuku poyinaru so How to come out of it? Very simple. Anāmarūpāra ne dropcheyale. Ela dropcheyeta. Ante, hira pancheyale. He thought samedi itself lo. Alla prava histoam. I know that. Ipide na, vaka nadi oddu medu kutsane, nadi ni parishethe. You watch the, then you watch. Ante, kāla valla bhyasa nge, you watch the, then you watch. అదివర్ అలా ప్రవహిస్తూ ఉంటుంది మీరేం చేస్తున్నారు యు ఆర్ వాచింగ్ యు డూ దాట్ రివర్స్ ఏర్లే రివర్స్ ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ అడ్వైజ్ టు డూ దాట్ యూ ఇమాజిన్ మీరు చూసుకుంటారు రివర్స్ అలా ప్రవహిస్తూ ఉంటుంది రివర్స్ యూ వాచ్ ఇట్ మీరేమి చేయాల్సిందే ఉండదు జస్ట్ వాచ్ నా ఈ మనస్సులోని ప్రవాహము ఇసే రిలా యు వాచ్ బియవే రివర్కి వెళ్ళేం చేస్తారు బిఏవే వాచ్ అన్నా బియవేర్ అన్నా ఒకటే సాక్ష్యే అదే అలాగే ఈ మనస్సు యొక్క థాట్స్ని బియవే ఎప్పుడైతే మీరు ఆ థాట్స్ యొక్క ప్రవాహాన్ని అలా చేత సచేతనముగా అంటే ప్రజ్ఞానము అంటే తెలుస్తూ ఉంటారంటే ఆ థాట్స్ గురించి మీరు ఏమీ చేయాల్సిందే ఉండదు ఇవర్ ఏవే ఈ థాట్స్ ఇలా వస్తూ ఉంటాయి ఇవర్ ఏవే అనౌట్మెంట్ ఆ స్పేస్ వచ్చేస్తుంది ఆ గ్యాప్ వచ్చేస్తుంది యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ ఎన్స్మేటో థాట్స్ అంటే మీరు ఆ థాట్స్లో ఇంక ఇప్పుడు చిక్కుకుని లేరు తర్వాత ఆ థాట్స్ కూడా శుద్ధైపోతాయి మీరు అవేర్గా ఉంటే అవి కూడా శుద్ధమైపోతాయి అవి కూడా లెస్ కాంప్లెక్స్ అయిపోతాయి జటిలత్వం తగ్గుతుంది వాటిలో ఉండే దోషాలన్నీ పోతాయి అవి కూడా స్మూత్గా తయారవుతాయి తుఫాన్లో ప్రవహించి నదిలా కాకుండా శాంతంగా ప్రవహించి వర్షాకాలపు నదిలా కాకుండా వర్షాకాలపు నది అంటే పరవళ్లు తొక్కుతూ ఉంటుంది మురికి నీరు అలాగే శరత్కాలపు నది ఎలా అయితే స్వచ్ఛంగా శాంతంగా ప్రవహిస్తూ ఉంటుందో మనస్సు అలా ప్రవహిస్తూ ఆ థాట్ వరల్డ్ నుంచి మీరు బయటపడిపోయినారు వెరీ స్ప్రేడ్ కాబట్టి ఆ విధంగా తన స్వరూపాల్ని తాను తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఎనీవే ఇక్కడ బ్రహ్మ గురించి చెప్పారు నేను ఆయాంతో ముడిపెట్టి అల్టిమేట్గా అహం బ్రహ్మాస్మని తెలుసుకోవాల్సి ఉంటుంది దట్ ఈజ్ సచ్ ఏ పెటెంట్ ట్రూత్ అనమాట అంటే అది అది ముఖం మీద కొట్టేంతటి గభీరమైన సత్యం కేవలము నామరూపాల మూలంగా మీకు భ్రమ కలిగి భేదం కలుగుతాం కాబట్టి అది తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే నేను కొంచెం బ్రహ్మ అనే దాంట్లో నుంచి లాగేను లాగాను బట్ గో బ్యాక్ టు ది బ్రహ్మ ఆత్మ తర్వాత వస్తుంది మళ్ళా కాబట్టి శ్లోకాన్ని గుర్తి చేసేద్దాము వ్యాపిత్వాట వలన దేశత దేశముని బట్టి నిత్యత్వా నిత్యమగుట వలన కాలత అతి బట్టి కూడా అంతహ నా అంతము లేదు సార్వాత్ సర్వమునకు ఆత్మ యొక్క సారము అని అర్థం ఆత్మ అంటే సారము నెక్లెస్ యొక్క సారమేమిటి మెడ కుంకులు హుక్కు అదే నెక్లెస్ యొక్క సాధనో యొక్క సారము కంకణం యొక్క సాధన ఏమిటి అలగుండంగా ఉండడము చేతిక అండంగా అదే దాని సాధము పృథివు యొక్క సాధమేమిటి సత్ అప్పుల యొక్క సాధన ఏమిటి సత్ సర్వమునకు సాధమవుత వలన వస్తుత అతి వస్తువును బట్టి కూడా నా అంతము లేదు బ్రహ్మణి బ్రహ్మయందు త్రిధా మూడు విధములైనా ఆనంత్యం అనంతము ద్యాపి నిత్య కాస్తోపి సార్వాత్మ్యానంత్యం బ్రహ్మణి తిగా సత్యం జ్ఞానమనంత ్రహ్మ తద్వస్తురత్వీవం కల్పి ఈ సత్యం జ్ఞానాంతం అనే మాట వినగానే నాకు చిన్న సందర్భం గుర్తుకొచ్చింది నేను ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తున్నా ఇది ఆస్థ సంస్కార్ అలాంటివి మంచి మంచి ఛానల్స్ ఉంటాయి వాటిలో కూడా విలువైన ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి బట్ ఒకరోజు అటు అది బాంబే నుంచి ప్రసారం ఆయన పేరు కుట్టలేదు నాకు ఆయన పేరు ఏదో ఉంది ఓ స్వామి ఊ కషాయారి మంచిదే ఆయన హార్మోని పెట్టుకుని హార్మోని ఒకటి ఈ హార్మోని ఒకటి హార్మోర్ రెడ్డి అర్థమేటో తెలుసులండి మీకు వేణ వాయించడం ఇది వయలిన్ వాయించడానికి చేత కాదు తర్వాత తమ్మురా ఇంకా ఏవో ఇలాంటి సొఫిస్టికేటెడ్ ఉంటాయి సితారం వాయించడం మీకు చేత కాదు ఏ వాద్యాన్ని మీరు సరిగ్గా వాయించలేరు అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే హార్మోనియం అది దాని సౌండ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సౌండ్స్కి తోటి అది కవర్ చేసుకుపోతుంది మీరు సితాల పట్టుకు ఏదైనా మీరు మెడిల్ వెతికి అనుకోండి కఠోరమైన శబ్దాలు వినపడతాయి హార్మోనియంలో అది గురి హార్మోనియం ఒకటి పెట్టుకుంటాడు ఆయన పెట్టుకుని వాడెవడో హార్మోనియం ఇలా ఇలా లాగుతున్నాడు ఈయన చేతిలో చిరకల్ అది భజన భజన చేయిస్తున్నాడు అందరి చేత ఆ భజన సత్యం జ్ఞానం జ్ఞానం సత్యం సత్యం అనంతం కాంబినేషన్స్ అండ్ డిర్మినేషన్స్ ఉంటాయి సత్యం అనంతం అనంతం సత్యం అలా రెండు రెండు పాపం మూడైతే అందరూ భక్తులు కష్టపడిపోతారు మీరు ఒక్కసారి చెప్పలేము రెండు రెండు చెప్పించి తర్వాత ఫైనల్ గా ఇప్పుడు అంతా కలిపి చెప్పడం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మానం అనలేదన బ్రహ్మాండ ఎందుకంటే ఆయన ఏదో రామాయణదో కృష్ణ ఏదో చెప్పదలుచుకుని ఈ బ్రహ్మ అంటే భక్తులు పాపం చాలా తెలివైన వాళ్ళు ఏమంటే మీరు విష్ణు అని చెప్పాల్సింది పోయి బ్రహ్మను పట్టుకొచ్చారు ఏమైనా అనేస్తారేమైనా ఆధారము మొత్తానికి ఏదో ఇబ్బంది వచ్చి ఆయన బ్రహ్మ ఈ భజన పది నిమిషాలు చేయించారు విషయం పుట్టిందనమాట ఇంక చేస్తారు భజన అప్పుడు ఆయన ఓ విషయం చెప్పారు ఏమని చెప్పారంటే నారదుడు కీర్తన అనే దాని యొక్క మహిమను చాలా గొప్పగా లోకంలో ప్రచారం చేశాడు నారదుడు ఆ నారదడు అంతటి గొప్ప భక్తులు లేరు ఆయన చక్కగా కీర్తన చేస్తూ ఉంటారు సత్యం జ్ఞానం అని కీర్తన చేస్తూ ఉంటారు అని తను చేసిన కీర్తనకి నారదడికి కనెక్షన్ పెట్టారు సమ్ వ్యాలిడేషన్ విచ్ ఇస్ ఫైర్ ఇంతవరకు నేను మేనేజ్ చేయగలిగాను కుర్చీలో కూర్చునే చూశాను ఆ తర్వాత ఆయన వారంటారు ఏమిటంటే ఆ మాట ఈ మధ్య నేను నారదు కలవడం ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్ గెట్ దట్ ఎపిసోడ్ ఇంతసేపు చెప్పి అసలు సత్యం జ్ఞానం అనంతం ఇట్ ఈజ్ నాట్ నట్ ఫర్ భజన భజన రోహశివారేదో భజన చేయాలి కానీ వీరు భజనేమిటి అది ఉపనిషద్వాక్యం నన్ను తెలుసుకోవాలి తప్ప అది భజనేమిటి పోనే ఏదో భజన చేశారు దాన్ని నారదుడికి కనెక్షన్ పెట్టి పోనీ కూడా బాగానే ఉంది కీర్తన అంటే నారదుడు నారదుడు కీర్తన ఏదో సంబంధం ఉంది నేను ఈ మధ్యన ఆయన్ని కలిసేను అన్నది వై షుడ్ హీ హ్యావ్ గట్ కైండ్ ఆఫ్ ఎ వీక్నెస్ ఆఫ్ మైండ్ వై షుడ్ హీ టెల్ సీస్ హౌ మచ్ దే కెన్ మిస్లీడ్ అన్నది ఆశ్చర్యం సమాజాన్ని అలా మిస్యూజ్ చేయటం చాలా తక్కువ అలాగంటే అసత్యాలనే ప్రచారం చేయటం కానీ ఆ నాకు సత్యం జ్ఞానం అనంతం అనేప్పటికీ సత్యం మళ్ళీ అంతా కలిపి చెప్తాం సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మ తద్వస్తు ఈశ్వరత్వించవముపాధిద్వయకల్పితం చూడండి జీవితంలో సత్యా సత్యం యొక్క అన్వేషణ ఉండాలండి సత్యం యొక్క అన్వేషణ లేని జీవితం వ్యర్థమైపోతుంది మీరు బిజినెస్ చేసుకున్నారనుకోండి తప్పేం లేదు మీరు బాగా బిజినెస్ బాగా సంపాదించండి సమస్య కాదు కానీ డబ్బు సంపాదించడమే జీవితానికి లక్ష్యం కాకూడదు మీరు సత్యాన్ని అన్వేషించడం మానవుకో మీరు సత్యాన్వేషణ లేకుండగా డబ్బును మాత్రమే అన్వేషిస్తూ జీవితం మీకు ఒక కొలిక్కి వస్తుందని మీరు అనుకుంటే విల్ బీ సీరియస్ ట్రబుల్ సీరియస్ ట్రబుల్ ఏమవుతుందంటే ఈయన డబ్బు సంపాదించి మూటగట్టి మూటగట్టి పెడతాడు ఈయన బతికుండగానే వ్యాధిగ్రస్తుడు అవుతాడు పెద్ద వయసు వచ్చేప్పుడు కోపికలు తగ్గిపోతాయి బతికుండగానే కొడుకులు కూతుళ్ళు పూర్వం కొడుకులే దెబ్బలాడుకునేవారు ఆస్తి గురించి కూతుళ్ళు వాళ్ళ పెద్దలు వాళ్ళ కాపడాలు వాళ్ళు చేసుకునేవారు ఏదైనా అన్నయ్య ఏదైనా మీకు దయకలు తీస్తే పుచ్చుకుంటారు రా అనేవాళ్ళు కొంత ఉంది ఆశ కానీ మొత్తం మీద అన్నయ్యలు తమ్ముళ్ళు దెబ్బలాటల్లో మనవెందుకులు అయినా వాళ్ళు పదో రోజు ఇంటికి వెళ్ళిపోయేవారు ఇప్పుడు కూతుళ్ళు కూడా దిగేశారు రంగంలోకి మేమేం తక్కువ తిన్నావా అని అంటే ఇప్పుడు ఐఎం నాట్ ఎగ్నిస్ట్ దిమ్ గటింగ్ అని దేని బట్ ఈ కలహాలు రాగద్వేషాలు ఇంకా పెరిగిపోయాయి చూడండి ఎంత మహాత్ము పేర్లు చెప్తే బాగుండదు ఎంతో మహాత్ములు దేశానికి సేవ చేసిన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు కొంత సంపదని పోగొడితే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఆయన బ్రతుకుండగానే ఆ సంపదల కోసం దెబ్బలాడుకోవడం కోర్టులకు వెళ్ళిపోతారు తెలుసా మర్డర్స్ అయిపోతాయి సంపద గురించి ఆయన పోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ది రోడ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ బిగ్ బిగ్ ఫ్యామిలీస్ రిచ్ ఫ్యామిలీస్ లో అయింది మహా విద్వాంసుల యొక్క ఫ్యామిలీస్ లో అయింది పెద్ద పండితులు శాస్త్ర పండితుల యొక్క ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు ఆస్తు గురించి బంగారం గురించి కొట్లాడుకున్నారు ఎంత తప్పవుతుంది సో కాబట్టి ధనమును పురోగు చేయుట అది అక్కడ ఉండాలి జీవితంలో ఉండాలి డబ్బులు ఎప్పుడైతే ఎక్కడ కుదురుతుంది అవసరమే ఆ సన్యాసులు కూడా డబ్బులు అవసరం అవుతాయి వాళ్ళు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు బట్ ధనాన్వేషణ అన్నది ఇట్ షుడ్ నాట్ బికమ్ ద ప్రైమరీ పర్స్యూట్ ఎవడి జీవితంలో ప్రైమరీ పర్స్యూట్ ధనాన్వేషణ ఏ సత్యాన్వేషణ లేదో వాడి జీవితము వ్యర్థమైపోతుంది లీడ్స్ టు కేయాస్ అది చాలా ప్రమాదకరం భోగాన్వేషణ ఈవెన్ వర్స్ వాడు బతుకుండగానే రోగిస్తున్నై పెట్టాడు అందరూ కూడా ఏవగించుకుంటారు భోగపరాయు నుండి ఎవళ్ళు దూరంగా నిలబడతారు అందరూ తర్వాత ఈ పుణ్యము పాపము స్వర్గము పుణ్యాన్వేషణ స్వర్గాన్వేషణ ఇదంతా కూడా ఆ సత్యాన్వేషణ సందర్భంలో అంటే మతపరమైన అన్వేషణ అది కూడా మనిషిని గిట్టెక్కించదు కడదేచదు సత్యాన్వేషణం ఉండవల మనిషి జీవితంలో సత్యము యొక్క అన్వేషణ ఉండాలి సత్యము యొక్క అన్వేషణ ఉంటే మిగతా కడగండ్లు అంటే కష్టాలు వస్తాయి అవన్నీ కూడా మనం గిట్టెక్కగలుగుతాము సత్యాన్వేషణ లేకపోతే మీరు చాలా భయంకరమైన దుఃఖాన్ని అనుభవించక తప్పదు ఓకే సత్యమును ఎక్కడా వేదా ఎక్కడా వెతకాదండి జగత్తులో వెత కాదా వైకుంఠంలో వెతక కాదా కొంతమంది సత్యాన్ని స్వర్గంలో వెతుకుతారు సత్యాన్ని స్వర్గంలో వెతికివాడు అలా మాట్లాడతారు సత్యాన్ని వైకుంఠంలో వెతుకుతారు మన సోదరులు సత్యం వైకుంఠంలో ఉంటుంది వెళ్ళిపోయింది వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు విమానం ఎక్కువ ఆ విమానంలో ఎక్కడానికి మీరు పండించి కొన్ని పూజలు చేస్తే ఆ విమానం ఎక్కగలుగుతారు నేనేమి అతిశయత్తి చెప్పట్లేదు అందరూ చెప్పేది వీరి తర్వాత ఇంకా పైగా ఇంకొకటి ఉంది ఆ విమానంలో మీరు ఎక్కాలనుకోండి నేను నాకు పరపస్ ఉన్నది దిస్ ఇస్ ఇండియన్ వెంటాలిటీ ఇప్పుడు దేవాలయంలో వెళ్ళాలనుకోండి రికమెండేషన్ ఉంటే మీరు వెళ్ళచ్చు కదా అలాగే విమానంలో ఎక్కాలంటే రికమెండేషన్ అవసరం ఇస్ ఇది ఇండియన్ మెంటాలిటీ కరెక్ట్ మెంటాలిటీ ఆ విమానంలో ఎక్కడానికి రికమెండేషన్ కావాలి అర్హత కాదు రికమెండేషన్ కావాలి ఆ రికమెండేషన్ ఎవరిది కావాలి మాది మేము మంగళా శాసనాలు చేసినట్లయితే మీరు ఆ విమానంలోకి ఎక్కడగలుగుతారు మంగళా శాసనాలు కంటే ఆశీర్మిచ్చినారు మేము ఆశీస్సులు ఇచ్చినట్లయితే ఆ విమానంలో మీరు ఎక్కడగలుగుతారు కాబట్టి గురువులు ఆశీస్సులు ఉన్నట్లయితే మీరు విమానంలోకి ఈజీగా ప్రవేశించగలుగుతారు అనేప్పటికీ భక్తులు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఇంకా అక్కడి నుంచి పాదపూజ ఓ మహాత్ముడు ఓ మాట అన్నాడు నాకెప్పటికీ చాలా స్టర్నింగ్ మాట ఆయన ఏమన్నాడంటే ప్రజలు భారతదేశంలో ప్రజలు సాధు సలుతులని ఆరాధించడం మానేస్తే ఎంతమంది సాధు సంతులు మిగులుతారు కొంతమంది మిగులుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఈ గ్రహాలు వీటిని పట్టుకోవడం మానేస్తే ఎంతమంది ఆస్ట్రాలజర్స్ మిగులుతారు ఎవరో ఇంకా వాళ్ళు ఏదో ఆ పుస్తకాలు వాళ్ళు జరుగుతుంటూ వాటితో ఏ పట్టుదల ఉన్నవాళ్ళు ఎవరో గురముగురు మిగులుతారు ప్రజలు న్యూమరాలజిస్ట్ని పట్టించుకోవడం మానేస్తే ఎంతమంది న్యూమరాలజిస్ట్లు మిగులుతారు ఎవరో నిజంగా వెరీ కాబట్టి సో సత్యాన్వేషణ ఈ దారి సత్యాన్వేషణ దారి ఇది కాదు సత్యం వైకుంఠంలో ఉంది అది కాదు మీరు సత్యాన్ని జగత్తులో పెట్టారు ఇక్కడ మీరు ఏది సత్యము ఏది బాధితము కాదో అది సత్యము ఏది అంతము కాదో అది సత్యము అనంతం సత్యం మీరు చూడండి మీరు బంగారము ఆభరణాల దృష్టాంతం తీసుకుంటే ఆభరణము ఆరంభమవుతుంది అంతమవుతుంది దేశంలో ఆరంభమై దేశంలో అంతమవుతుంది కాలంలో ఆరంభమై కాలంలో అంతమవుతుంది ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి మెడలో ఆరంభమై మెడలోనే అంతమవుతుంది చెవి దగ్గరకు వచ్చేప్పటికి నెక్లెస్ ఉండదు కర్ణాభరణం ఎక్కడ మొదలవుతుంది చెవికి ఇటువైపు మొదలయ్యి చెవికి అటువైపు అంతమవుతుంది కానీ కాలము కూడా ఈ నెక్లెస్ పదేళ్ల క్రితం చేయించాము ఈ నెక్లెస్ ఈ కర్ణాభరణం నాలుగేళ్ల క్రితం చేయించాము అంటే కాలంలో ఆరంభమై అంతమవుతాయి వస్తురూపంగా నెక్లెస్ అంతమై కర్ణాభరణం మొదలవుతుంది కానీ బంగారం దేశత కాలత వస్తురూపంగా అంతము అవ్వదు కాబట్టి ఏది ఆరంభము అంతము కాదో అది సత్యము అది ఏమిటి ఇప్పుడు ఉదాహరణకి పృథివీ అంతమవుతుంది కానీ సత్త అంతము కాదు ఇప్పుడు సముద్ర తీరాన్ని నిలబడండి బీచ్ అంటే అంతమైనది అంటే పృథివీ అంతమైనది ఎదురుకుండా సముద్రము ఆరంభం ఆపహ ఆరంభమైనది ఆ హొరైజన్లో ఆపహ అంతమైనది ఆకాశము ఆరంభమైనది తీసుకోండి అంతవరకు తీసుకోండి ఇప్పుడు మీరు నిలబడి ఉన్నారు ఉంది కాళ్ళ కింద ఉందా లేదా ఉంది ఎదుర్కొండగా సముద్రము ఉంది దూరంగా ఆకాశము హొరైజంలో ఉంది కాబట్టి సత్ అన్నది అది ఆరంభం అవట్లేదు అంతము కావట్లేదు అసతియే సత్యం సదేవ సత్యం అయితే సత్తికి సత్యానికి తేడా ఏంటంటే చిన్న తేడా సత్ అంటే వస్తువు తత్వము సత్యం అంటే తెలుసుకున్న తత్వం తెలుసుకోవాలి ఇది తెలియాలి ఎందుకండి తెలియడం ఎందుకండి ఇప్పుడు బంగారం ఉంది అది సత్యము అది సత్ అయిపోయింది దాన్ని తెలుసుకోవడం ఎందుకండి చూడండి ఆభరణములు ఆరంభమైన అంతమవుతాయి అనిత్యముడు బంగారమే నిత్యము అని తెలుసుకోకపోతే దాని నిత్యత్వం ఏమున్నట్టండి బంగారము నిత్యత్వం ఇప్పుడు అది నిత్యమని మీరు తెలుసుకున్నప్పుడే దాని నిత్యత్వం తెలుసుకోవాలి తెలియాలి ఏది సత్యమో అది జ్ఞానం సత్యము జ్ఞానం ఇప్పుడు సత్యము అంటే ఇప్పుడు చూడండి దేవుడు సత్యం అనుకోండి దేవుణ్ణి ప్రేమించే భక్తుడు లేకుండా దేవుడు అనే సత్యం ఉంటుందా దేవుడు అనే సత్యం ఎలా ఉంటుందంటే ఆ దేవుణ్ణి ప్రేమించే భక్తుని యొక్క ప్రేమతో కలిసి ఉంటుంది దేవుణ్ణి ప్రేమించే భక్తుని యొక్క ప్రేమ నుండి విడిపోయిన దేవుడు అనే సత్యము ఉండదు కాబట్టి ఇక్కడే పెద్ద ఇక్కడే ఇక్కడే సమస్య వస్తుంది ఏంటంటే సత్యము ఏది ఉన్నదో అది సత్యము ఏది కనబడిందో అది సత్యం కాదు ఏది ఉన్నదో అది సత్యము అది దేవుడు కానీ ఆ దేవుడు జ్ఞానము కంటే భిన్నమైన సత్యమా జ్ఞానముతో అభే అభిన్నమైన సత్యమా అన్నది మనం పట్టుకోవాలి నిజానికి తెలియ జ్ఞానముతో సంబంధము లేని సత్యమనేది ఏది ఉండదు జ్ఞానంతో దానికి సంబంధం ఉండాలి సత్యము జ్ఞానము ఒక్కటియే సత్యం వేరు జ్ఞానం వేరు కాదు సత్యం జ్ఞానం అవును అంతే భాతి భాతీయే అస్తి ఇప్పుడు సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఘటము అస్థి నేను తెలిసి వాడిని నేను కాబట్టి ఇప్పుడు ఏమైంది జ్ఞానము లోపల ఉంది అస్థి బయట ఉంది కాబట్టి సత్యం బయట ఉంది జ్ఞానం లోపల సత్యం అంటే ఉన్నది అది బయట ఉంది జ్ఞానం అంటే తెలివి అది లోపల ఉంది ఇక ఎలా చూసారా అయితే దేనికి బయట దేనికి లోపల అంటే దేహము అని బట్ట ఇప్పుడు ఈ దేహాన్ని జ్ఞానంలో వేస్తావా సత్యంలో వేస్తావా సో ఈ రకమైన ఇష్యూస్ వస్తాయి అక్కడ ఈ అజ్ఞానము మనం దాని నుంచి మనం బయటపడాలి కానీ సత్యం బయట ఉంటుంది జ్ఞానం లోపల లైక్ వాట్ ఘటం బయట ఉంటుంది ఘట జ్ఞానం లోపల ఉంటుంది ఇదేనండి మేజర్ సమస్య ఇది ఘటం బయట ఉంటుంది ఘట జ్ఞానం లోపల ఉంటుంది ఏమండి బయట మట్టి ఉంటుందా ఘటం ఉంటుందా మట్టి ఉంటుంది మరి మట్టి ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు త్రా బయట ఉంది పాము యొక్క జ్ఞానం లోపల ఉంది పాము బయట ఉంది పాము జ్ఞానం ఎక్కడుంది లోపల ఉంది మరి బయట పాముందా త్రాడుందా త్రాడుంది మరి పాము ఎక్కడి నుంచి వచ్చింది లోపల నుంచే వచ్చింది ప్రాజెక్షన్ చేశాను కాబట్టి ఇప్పుడు పాము ఎక్కడుంది లోపల ఉంది పాము యొక్క జ్ఞానం ఎక్కడుంది లోపల ఇప్పుడు ఘటన ఎక్కడుంది లోపల ఉంది ఘట జ్ఞానం ఎక్కడుంది లోపల అయిందా అక్కడికి అది లోపల బయట ఇష్యూ సెటిల్ లోపల బయట ఇష్యూని రెండు రకాలుగా సెటిల్ చేశాను మీరు గమనించారో లేదు ఒకటి దేహదృష్ట అనే లోపల బయట అనేది ఉంటుంది దేహదృష్టి దేహదృష్టి లేకపోతే లోపల బయట ఉండదు ఇప్పుడు మీరు ఆలోచించండి కాపండ్ వాళ్ళు మీరు కట్టుకున్నారనుకోండి కారు లోపలుందా బయట ఉందా అనే భావన మీకు ఉంటుంది సపోజ్ మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టడం మానేసి ఫుట్పాత్ మీద కాలు పెట్టి కారు పెట్టేసుకోవడం అనే అలవాట్లో మీరు ఉన్నారనుకోండి ఫుట్పాత్ను మీరు ఆక్రమణ చేసుకుని ఉన్నారనుకో కాంపౌండ్ వాళ్ళు లేదు ఇప్పుడు మీకు ఎవరా కారు లోపలు ఉందా బయట ఉందా అనే భావన కలుగుతుందా కారు ఎక్కడుందో అక్కడే ఉంది దీంట్లో కాంపౌండ్ వాళ్ళు కట్టబట్టి లోపల బయట అనే తేడా వచ్చింది అలాగే దేహాభిమానం లేకుండా లోపల బయట అనే తేడా ఉండదు దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇట్స్ ఏ ప్రాజెక్షన్ ఘటం ఇస్ ఎ ప్రాజెక్షన్ కాబట్టి జ్ఞానం ఏ హృదయంలో ఉంటుందో అదే హృదయంలో ప్రాజెక్షన్ ఉంటుంది అజ్ఞానం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఘటన ఎక్కడుందని అనుకుంటున్నారు వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్స్ ఐమాట మీకు చెప్పాను బయట ఉన్నది లోపల ఉన్నది కాబట్టి ఘటం ఎక్కడున్నది లోపల ఉన్నది జ్ఞానం ఎక్కడున్నది లోపల ఉన్నది కాబట్టి సత్యము జ్ఞానము ఒకటే లోపస్ ముందు గలవు ఇది జాగ్రత్త వ్యవస్థ మీరు స్వప్నం చూస్తున్నారు స్వప్నంలో ఘటము బయట ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడుంది ఘటం ఈ లోపలేదు ఏమండే తర్వాత స్వప్నం చూసే ద్రష్ట ఎక్కడున్నాడు లోపలే తర్వాత స్వప్నంలో చూసే ఘటానికి స్వప్నాన్ని చూసి వాడికి తేడా ఏమైనా ఉందా ఏమీ లేదు వాడే ఘటము ఘటమే వాడు కాబట్టి ఘటము సత్యము వాడు జ్ఞానము అంటే ఏమైంది వాడు జ్ఞానమే సత్యమైనది సత్యమే జ్ఞానం స్వప్నం చూస్తున్నారు మీ స్వరూపంలో జ్ఞానం కదా ఇప్పుడు స్వప్నం చూస్తున్నారు ఘటం ఉంది ఘటం సత్యం కదా ఇప్పుడు కాబట్టి జ్ఞానమే సత్యమైనది ఆ సత్యమే జ్ఞాన దీన్ని ఎలా becomes whatever is known in the dream. Kavati known in the dream ante baito unta. Dreamer no lo palo unta. Kani dream lo lo palo unta di vade baito unta di vade. Tel sukuni adhi vade teliyabade teli adhi vade. Kavati dreamer versus dream. The distinction is only verbal. Dreamer is the dream. డ్రీమ్ ఈజ్ ది డ్రీమ్ మీరు సంసారాన్ని అనుభవిస్తూ ఉంటారు మీరే సంసార రూపంగా ప్రాజెక్ట్ చేసుకుని ఆ సంసారాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు యు ఆర్ ది సంసార సో ఇప్పుడు మీరు మై సోఫా అన్నారు అనుకోండి మై సోఫా అన్నారు అంటే దాని అర్థమైనా తెలుసుకోండి యు ఆర్ ది సోఫా యు ఆర్ ది సోఫా అయితే మై సోఫా అని ఎలా అనగలుగుతారు యు ఆర్ ది సోఫా కాబట్టి ఈ చర్చంతా నేను ఎందుకు చూస్తున్నానంటే సత్యములు జ్ఞానం నుంచి విడదీసే పొరపాటు మీరు చేయొద్దు కాబట్టి నేను ప్రశ్న అడిగితే మీరు ఆలోచించి దీనే చెప్తూ ఉంటాను నేను ఇలాగ మరి తత్వ విచారం అంటే అలాగే ఉంది నేను అదే చెప్తూ ఉంటాను ఇంత కొత్త టాపిక్ ఏ మీరు ఈవేళ క్లాస్ అయ్యాక మళ్ళీ క్లాస్కి వస్తే మళ్ళీ చంద గారు ఆయన అడిగారు ఏ టాపిక్ చెప్పాలి నీకు తోచిన టాపిక్ రాసుకో నేను చెప్పి ఇది అదే ఉంటుందన్న నువ్వేదో ఒకటి రాసుకో పత్రికలో ప్రచురించడానికి ఏదో పేరు కావాలి కాబట్టి ఏదో పేరు పెట్టుకో నేను చెప్పి ఉంటుంది ఇప్పుడు నేనేది ఇంకో రకంగా చెప్తా ఒక వస్తువు ఉన్నది కానీ తెలుసుకునే యొక్క తెలియడంతో సంబంధం లేకుండా ఒక వస్తువు అలాంటి పరిస్థితి ఉంటుంది అది ఎలాగంటే ఉండడం ఎవడో ఒకడు తెలుసుకునేవాడు తెలిసి తెలిస్తే ఉన్నట్టవుతుంది తప్ప అసలు తెలుసుకునే సంబంధం లేకుండగా తెలియడంతో సంబంధం లేకుండగా తెలియబడమే లేకుండగా ఉంది అంటే అది ఎక్కడ ఉండడం అండి అలాగంటే ఉండడం ఎక్కడైనా ఉంటుందా ఉంది అంటే తెలిసింది తెలిసింది అంటే ఉంది అవునో కాదు చూద్దాం ఉంది అంటే తెలిసింది ఇప్పుడు పాము ఉంది అన్నారు అంటే పాము తెలిసిందన లడ్డు ఉంది అన్నారు అంటే లడ్డు తెలిసింది చాలా రుచిగా ఉంది అన్నారు అంటే రుచి తెలిసింది అవును రుచిగా ఉంది లడ్డు అంటే రుచి ఉందనా అని అయితే తెలిసిందనా ఉంది తెలిసింది ఉంది నువ్వు అందంగా ఉన్నావు అంటే అందము ఉందనా తెలిసిందనా నాకు ఉల్లాసంగా ఉంది అంటే ఉల్లాసంగా ఉంది తెలిసిందా తెలిసింది ఉందా ఉంది తెలిసిందే తెలిసిందే ఉందా ఉల్లాసంగా ఉంది కానీ తెలియలేదు అలాగంటే ఏమైనా ఉంటుందా కాబట్టి ఏది సత్యమో అది ఏ ఏది జ్ఞానమో అది ఏ సత్య జ్ఞానములను విడదీసిన వాడు ఆ సత్య జ్ఞానములకు అంతము లేదు అంతము మనస్సు చేత కల్పితము చూశాం కదా అంతము లేదని ఏది సత్యమో అది ఏ జ్ఞానము ఏది జ్ఞానమో అది ఏ సత్యము అది అంతము లేనిది అనంతం అది ఏ బ్రహ్మ బ్రహ్మ విచారం చాలా పవిత్రమైనది మీరందరూ ఈ రోజున బ్రహ్మ విచారం చేసిన ఈ శుభ సందర్భంలో వైరరాజు గారు మీరందరికీ ఒక మధురమైన పండు ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని తల మంచి పళ్ళు తీసుకొచ్చారు తల ఓపిక స్వయంగా మూసుకొచ్చారు ప్రసాదం తీసుకుని వెళ్ళగలరు వీకెండ్కి వచ్చేసినప్పుడే ఇలా కాలం ప్రవాహంగా పోతూ ఉంటుంది శని ఆదివారాలు గీతా క్లాస్ ఉన్నది ఆదివారం పొద్దున్నక్కడ భగవద్గీత బ్రహ్మసూత్ర క్లాస్ అన్ని ఓం పౌర్ణ నమో పౌర్ణం పౌర్ణ ఓం నమో